తండ్రికే వందనాలు ప్రభా మమ్మల్ని పొద్దున్న రాత్రిలో చెల్లిసాం మమ్మ సచితకాల పెట్టిన దీవానికి వందనాలు ప్రభావ అయ్యా ఈ రాత్రి కాలం ముందు ఆరాధనంత మీరతో నడిపించి మాకు విజయాన్ని విధించండి ఆటంకాలను తొలగించండి రానిబిడి తొందరగా నడిపించండి ప్రభావ వాళ్ళు చేసే సేవను ఫలింపచేయండి ఇంకా విస్తరించండి వచ్చిన పతకబని ఆశీర్వదించండి ప్రభావ ఎస్ఐఆర్ జీవంగల తండ్రిని వందనాలు పాటల ద్వారా మీరు మై పొందండి వాక్య చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా సిద్ధపరచండి ప్రభా అయ్యాన్ని రాక ఉంది కనుక ప్రభా మేము సిద్ధపడాలి తండ్రి సిద్ధంగా తయారు చేయాలని శక్తిని కృపణ భాగ్యం దయచేసి ఏసు ప్రభాకం అందరూ సిద్ధపరచుకోమని నజలను యేసుకు అడి వేడుకుంటున్నాం తండ్రి ప్రభు గోప కార్యములు చేసేనని మనము ప్రభు గోప కార్యములు చేసేనని మనము మనముత్సాహించదము ప్రభు గోపా మేలుల వర్షము మనపై కురిపించేనా ప్రభు గోపా మేలుల వర్షము మనపై కురిపించేనా ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంత కాచే అహ స్తోత్రము స్తోత్రములు ఇంత కాచే పాత్రులముగ సేవిము పాత్రులముగ సేవిము దైవ కార్యములు జనముల మాద్య ప్రాసీది దైవ కార్యములు జనముల మాద్య ప్రసీది చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడేదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడేదము ఆ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంత కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘన పరిచెదము చాటించెదమిలలో దినెల్లా పాడుచు ఘన పరిచెదము చాటించెదమిలలో ఆహస్తోత్రము స్తోత్రములు ఇంత కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము నూతన కార్యములు చేయువడు ప్రభువాశ్చర్యాకరుడు నూతన కార్యములు చేయువడు ప్రభువాచార్యాకరుడు బలమగు కార్యములు చేయువడాయన్ ధైర్యముగా పాడిదం బలమగు కార్యములు చేయువడాయన్ ధైర్యముగా పాడిదం ఆ స్తోత్రము స్తోత్రములు ఇం తావరకు అహస్తోత్రము స్తోత్రములూ ఇం తావరకు పాత్రులముగ సేవిమూ పాతృలముగ సేవిము మనకిో వాద నీచే మన మనుభావించి మనకెన్నో వాగ్దానము లేచే మన మనుభావతి గణతా మహిమా ప్రభావము ప్రభునకే అల్లిలు గణతా మహిమా ప్రభావము ప్రభునకే హల్లిలు అహ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే పాము పాత్రులముగా సేవింతుము అల్లెలి థ్యాంక్ యూ మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామలు కూడా వచ్చిన మీ అందరికీ నా వన్నములు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వోన్నతుడ మహాగణుడ మహోన్నతుడ మీకెంతో వందనములనైనా ఇంతవరకు ప్రభావ నా తండ్రి మీరు చెప్పిన కృపకై మీరు చెప్పిన ప్రేమకైనా తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావ ఈ దినమంత తండ్రి మాకు సహాయకులుగా ఉండి నా ప్రభావ మమ్మల్ని బలపరుస్తూ అన్ని పనులలో తండ్రి సహాయకులుగా ఉంటున్నాయన ఇంతవరకు నైనా నడిపించిన తీరుకైనా తండ్రి మీకు వందనములు ప్రభు తండ్రి రాత్రి కాలం ప్రభావ మనం సజీవులుగా ఉంచి నన్ను నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ స్వరం వినడానికి మీకు మొరపెట్టుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నేను రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు సహాయపడండి ఆయన నా తలంపులు నా ఆలోచనలు మీరు కొట్టువేయండి ప్రభావ నీ ఆత్మతో నింపండి నాయన ప్రభ నాయన మీరు చేసిన గొప్ప కార్యములను తండ్రి నైనా మీరు మాకు కలిగిన సంబంధాన్ని ప్రభావ మేము ధ్యానం నీకు తగినట్లుగా జీవించండి మా కృపను అనుగ్రహించమని మీ వాక్యం మాట్లాడి మమ్మల్ని సరి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మే ఈరోజు మనము ఒక అంశం గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో ఈ అంశం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది ఏంటి ఆ అంశం అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది అని మనిషికి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి ఈ ప్రశ్నకు చాలా మందికి జవాబు తెలియదు ఈ ప్రశ్నకు రకరకాల జవాబులు ఉంటాయి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రీతిగా ఈ ప్రశ్నకు జవాబులు ఉంటా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇస్లాం మతాన్ని తీసుకుంటే దేవుడు ఒక సుప్రీం ఆయన కింద మనం దాసుల్లాగా ఉండాలి అని కొంతమంది చెప్తా ఉంటారు అలానే మన హైందవ మతంలో చూసుకుంటా ఉంటే దేవుడు తనను ప్రేమించే వాళ్ళ కోసము తనను తనను వేడుకునే వాళ్ళ కోసము ఆయన ఏ రీతికైనా కిందికి వస్తాడు మనిషి రూపకంగా రావచ్చు స్నేహితుల్లాగా రావచ్చు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు తన భక్తులు తన కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడడానికి అని చెప్పి సహాయం చేయడానికి ఆయన భూలోకానికి దిగి వస్తూ ఉంటాడు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు కొంతమందికి ఏమో దేవునికి మనిషికి మధ్య సంబంధం కూడా తెలియదు దేవుడు అంటే ఉన్నత స్థానంలో ఒక ఉన్నతమైన వ్యక్తి అని అనుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం సాగిల్ ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది అడగాలి ఆయన మనకి చేస్తాడు ఆ చేసిన తర్వాత ఆయనకు కృతజ్ఞతగా మనం ఏదో చెల్లించాలి కానుకలు ఇవ్వాలి అంతే ఇంకా భక్తి అనమాట ఇంకా ఇంకా వేరేం ఉండదు ఇంకా ఆయన ఆజ్ఞలు ఆయన మనసు ఏంటి అనేది ఇవన్నీ పట్టవన్నట్టు ఎందుకంటే చాలా మందికి దేవుడు తెలియ దేవుడు ఆయన మనుషుల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మనుషునికి దేవునికి మరి సంబంధం అనేది ఏంటిదో తెలియకుండా దేవుని వెంబడిస్తూ ఉంటారు ప్రతి మతంలో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో దేవుళ్ళు లేకుండా అయితే ఎక్కడా లేరు ప్రతి చోట దేవుళ్ళు కనపడతారు ప్రతి గ్రామంలో దేవాలయాలు కనపడతా ప్రతి గ్రామంలో గుళ్ళు కనపడతా చర్చిలు కనపడ రకాల ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దేవుళ్ళ యొక్క సంబంధించినటువంటి యొక్క దేవాలయాలు కనపడతానే ఉంటాయి ప్రతి ప్రాంతంలో మనం చూస్తాం కానీ ఆ దేవుణ్ణి ఆ కొలిచే ప్రజలు ఎంతగా అర్థం చేసుకున్నారనేది చాలా తక్కువ ఆ దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారనేది తెలియ తెలియనటువంటి విషయం కానీ బైబిల్లో ఈ లోక ప్రజలంతా దేవునికి మనిషికి మధ్య ఉన్నటు సంబంధం ఏంటిదో తెలియకుండానే దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో భక్తి ఉంటుంది కానీ ఆ భక్తి ఈ లోక సంబంధంగానే మిగిలిపోతుంది కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోవడము అవి జరిగితే కానుకలు జరగకపోతే బాధపడము దుఃఖపడము ఇది ఒక రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఈ మానవ జీవితంలో కానీ బైబిల్ చెప్తా ఉంది ఈ యొక్క దేవునికి మనిషికి మధ్య ఉండేటువంటి సంబంధం అది ఎంత గొప్పదు అనే విషయాన్ని బైబిల్ చెప్తా ఉంది ఈ యొక్క ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఐదో వచ్చనం నుంచి పదకొండవ వచనం వరకు అపోస్తుడైన పౌలు ఈ దేవునికి మనిషికి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఎందుకు దేవుడు మనిషిని శిక్షిస్తూ ఉంటాడు దేవుడు ఎందుకు మనిషిని శ్రమంలో కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఆ శ్రమలో వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేది దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చాలా చక్కగా ఈ యొక్క ఆరు వచనాల్లో ఆయన వివరిస్తూ పౌలు గారు ఈ పౌలు గారు ఎటువంటి ఆయన ఇస్రాయేలియుడు బెన్యామిన్ వంశ గోత్రంలో పుట్టిన వ్యక్తి కానీ ధర్మశాస్త్రంలో పరిసయుడైన వ్యక్తి ఈయన పరిసయుడు వెంబడించేవాడు ఇస్రాయేల్ ప్రజలైన కానీ ఇతని యొక్క స్వభావం ఎటువంటిదంటే ఇతడు దూషకుడు హింసకుడు హానికరుడు అంటే దేవుణ్ణి సేవించేవాడే దేవుణ్ణి వెంబడించేవాడే కానీ దూషించేవాడు ఎదుటి ఎట్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు హానికరుడు హింసించేవాడు చంపేటువంటి వాడు ఈ మాటలు ఇక్కడ రాయబడి తిమతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో ఈ మాటలు ఉంటాయి ఆయన హానికరుడు దూషకుడు హింసకుడు ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి అవిశ్వాసం వలన అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ మనం పౌలు గారి గురించి రాస్తాం అదే రీతిగా అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజుకుని యుద్ధకు వెళ్ళి అంటే పౌలు యొక్క ఉద్దేశము అతని యొక్క జీవిత లక్ష్యము ఆయన మారుమనసు పొందక యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోనకు ఆయన యొక్క ఉద్దేశం ఎటువంటిదంటే ఏసు ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించాలి వాళ్ళని హింసించాలి వాళ్ళని చంపాలి అంటే అదే ఆయన ఒక ప్రాణాధారం అదే అతనికి ప్రాణం అన్నట్టు ఏసు ప్రభు యొక్క శిష్యులు చంపడమే అతనికి ప్రాణం దాన్ని అంతగా ప్రేమించే వ్యక్తి అన్నట్టు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ఆయన చూస్తాడో దర్శనంలో ఆయన కనబడతాడో దమస్క మార్గంలో ఆయన మారిపోతాడు తర్వాత దేవుని సేవ చేస్తాడు అద్భుత రీతిగా ఆయన దేవుడు వాడుకుంటాడు ఆ వ్యక్తి అంటే దేవుని నమ్మక ఒక హానికరుడు హింసకుడు దూషకుడు చంపేటువంటి వ్యక్తి ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అతడు దేవుణ్ణి ఎంతగా ఎరిగాడంటే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన ఎంతో చక్కగా ఈ ఎబ్రెల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచనాల వరకు ఆయన వివరిస్తూ ఉంటాడు అంటే దేవుడు ఎరగని వ్యక్తి దేవుడే దేవుడి సేవ చేస్తున్నాడు అనుకునే వ్యక్తే కానీ ఏమాత్రము దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి కాదు దేవుని అగ్నిలకు లోబడే వ్యక్తి కాదు దేవుని మీద విశ్వాసం చూపించే వ్యక్తి కాదు అంటే నామక నామకార్థానికి దేవుని వెంబడిస్తున్నాడే తప్ప అతని స్వభావం అంతా వేరే అటువంటి వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవుణ్ణి అన్వేషించాడు దేవుణ్ణి పరిశోధించాడు దేవుడు ఎందుకు మనుషుల పట్ల ఎటువంటి తలంపులు కలిగి అనే విషయాన్ని తెలుసుకున్నాడు దేవుడు మనిషి నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకున్నాడు ఎలా నడిపిస్తున్నాడో కూడా తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్నవే ఈ యొక్క ఐదు వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక అధ్యాయం ఐదో వచనంలో ఆరో వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే మరియు నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుతున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనను శిక్షించి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు ఆయన శిక్షించుతున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షలు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును అని ఈ యొక్క ఆరు వచనాలు పౌలు గారు రాస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే నా కుమారుడ ప్రభు చేసే శిక్షను తృణీకరించొద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోవద్దు ఎందుకు ఆయన శిక్షిస్తూ ఎందుకు ఆయన గద్దిస్తూ ఉన్నాడంటే ప్రభు తాను ప్రేమించిన వాణిని స్వీకరించి తాను ప్రేమించిన వాణ్ణి స్వీకరించి ప్రతి కుమారుని దండించును శిక్షి తా ప్రభు తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు అంటే ఇక్కడ దేవుడికి మనిషికి వాళ్ళ సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధం అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు కూడా అదే చెప్పారు ఆయన ఇక్కడ ఇంకొంత డీటెయిల్ గా చెప్తూ ఉన్నాడు ఇటువంటి సంబంధం ఎందుకే దేవుడు మీ పట్ల శిక్షలు శిక్ష విధిస్తాడు ఎందుకు దేవుడు నీ పట్ల ఎటువంటి తలంపులు కడుగుంటాడు ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు మనిషికి దేవునికి ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారుల సంబంధం అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి నువ్వు దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు తృణీకరించొద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుకొద్దు ఆయన తను ప్రేమించే వారిని శిక్షించి దండిస్తాడు అని రాయబడింది ఆయన మీతో మాట్లాడిన ఆయన హెచ్చరికను మీరు మర్చిపోతూ ఉన్నారు ఆయన మాటలను మీరు మర్చిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన శిక్షను తృణీకరించొద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు అని చెప్పి పౌలు భక్తుడు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు చూడండి ప్రభు ప్రభు తండ్రి తండ్రి ప్రభు తండ్రి స్థానంలో ఉన్నాడు మనము ఆయన కుమారుని స్థానంలో ఉన్నాం తండ్రి మనల్ని శిక్షించినప్పుడు మీరు విసుక్కోకండి ధృణీకరించకండి దాన్ని వ్యతిరేకించకండి అని చెప్పాను చెప్తూ ఉన్నాడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే తండ్రి కుమారులు మంచి సంబంధం కలిగిన వాడు తండ్రి చాలా అనుభవం కలిగిన వాడుగా ఉంటాడు కుమారుడు అప్పుడప్పుడే లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటాడు అని నేర్చుకునే వాడుగా ఉంటాడు ఉన్నప్పుడు తండ్రి చెప్పే సూచనలు సలహాలు మంచి విషయాలు కుమారుడు పాటించకపోతే ఆ కుమారుడు ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతాడు ఆ కుమారుడు ఏమీ తెలియని మారిపోతాడు అతనిలో ప్రేమ ఉండదు గౌరవం ఉండదు ఒక మనిషిని దేవుడు ఏ స్వరూపంలో ఏర్పరచుకున్నాడో ఆ స్వరూపం నుంచి దాటి వెళ్ళిపోతాడనమాట కుమారుడు అదే విషయాన్ని సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతుంది ఏంటిదంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును అపహాసకుడు లోబడడు ఎవరైతే తండ్రి శిక్షిస్తాడో తండ్రి శిక్షిస్తాడో కుమారుణ్ణి ఆ శిక్షింపబడిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడంట అదే అపహాసకుడు గద్దింపులకు లోబడని చెప్తున్నాడు అంటే తండ్రి శిక్షిస్తే ఆ కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు జ్ఞానం లేనివాడు కాడు మంచి జ్ఞానం కలిగిన అవుతాడు మంచి తెలివితేటలు కలిగిన వాడు అవుతాడు ఎలా ఈ లోకంలో జీవించాలనో ఏది మంచో ఏది చెడో ఏది తప్పో ఏది ఒప్పో ఏది చేస్తే మంచిది ఏది ఏది చేస్తే మనకు మేలో ఏది చేస్తే మనకు హానో ఇవన్నీ తెలుస్తా ఉంటాయి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు కుమారుడికి ఏం తెలుసు తెలియదు ఇది తప్పో ఉప్పు తెలియదు చిన్నపిల్లలకి తప్పో ఉప్పో తెలియదు ఇది మంచో చెడో తెలియదు వాళ్ళని నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళని కంట కనిపెడుతూ వాళ్ళు మంచి మార్గంలో పోతున్నప్పుడు ప్రోత్సహిస్తూ చెడు మార్గంలో పోతున్నప్పుడు తప్పుడు మార్గంలో పోతున్నప్పుడు తెలిసి తెలియక సమస్యల్లో చెక్కబడుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తూ ఉంటాడు తప్పిస్తూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ హానికరమైనటువంటి మార్గాల్లో పోతున్నప్పుడు తప్పిస్తూ ఉంటాడు తప్పించి ఏం చేస్తాడు మంచిది ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ కాదు ఈ విధానంలో పో ఈ రీతిగా పో ఇది నీకు హానికరమైందని చెప్తూ ఉంటాడు ఒక్కోసారి మాట విన్నప్పుడు శిక్షిస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఇది నాకు శ్రేయస్కరమైంది కాకపోతేనే కదా మా తండ్రి నన్ను దిడుతున్నాడు నేను చేసే అన్ని పనులకు తిట్టడం లేదే కొన్ని పనులకు మాత్రమే తిడుతున్నాడు కొన్ని పనులకు మాత్రమే నన్ను అంటున్నాడు అని కుమారుడు ఆలోచించుకొని ఇవి నాకు మంచివి కావేమో ఇవి నాకు శ్రేయస్కరం కావేమో అని చెప్పి వదిలేస్తే ఆ కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు మంచివాడు అవుతాడు అలా కాకుండా అది హృదయంలో పెట్టుకొని ఈ తండ్రి నాకు ఎందుకు చెప్పాలా ఈ తండ్రి నాకు ఎందుకు ఈ తండ్రి నాకు అవసరం లేదు నన్ను కొట్టే తండ్రి నాకు ఎందుకని ఉంటే తన పనికి అవుతాడు ఏ జ్ఞానం లేని అవుతాడు అని ఆయన ఉద్దేశం అనమాట అదే అంటాడు సామితుల గ్రంథము పదిహేను అధ్యాయం ఐదో వచ్చినంలో మూడు తన తండ్రి చేయు శిక్షణను తిరస్కరించును గద్దింపునకు బుద్ధిమంతుడగును అంటాడు మురుకు మూడు అంటే నేను చేసేదే కరెక్ట్ నేను చేసేదే కరెక్టే నేను నేను ఎవరి మాట వినను నా మాట నేనే నేను చేయాలనుకుంది నేను చేసేయాలి నేను ఎవరి మాట వినొద్దు నా మీద ఎవరు పెత్తనం వద్దు నాది నేను చేసేస్తాను నాది నేను అనుభవిస్తాను లేదంటే నేను నాది నిన్న చూసుకుంటాను కానీ మీరు ఎవరు నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీరేం నాకు చెప్పొద్దు నేను మీ మాట వినను అని చెప్పి అంటుంటారు అంటే నేను పట్టుకున్న కుందేలకు రెండు కాళ్లే మూడు కాళ్ళే అని ఉంటుంది కదా అలా అలాంటి వాళ్ళు తండ్రి శిక్షను తిరస్కరిస్తారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు తండ్రి శిక్షను వాళ్ళు తిరస్కరించేస్తారు కానీ గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పి రాయబడింది అంటే గద్దింపు ఎప్పుడైతే ఒక వ్యక్తి గద్దిస్తాడో ఇది మంచిది కాదని చెప్తాడో దానికి లోబడేవాడు బుద్ధిమంతుడుగా అనిపించుకుంటాడని మన కుమారులు కూడా మనం చూస్తూ ఉంటాం మన కుమారులు ఒక మాట అనగానే రే ఆ పని చెయ్యకు అని మనం అని అది వాడు భయపడిపోయి సైలెంట్ గా ఉంటే చాలా బుద్ధిమంతుడివి అని మనం అంటాం చాలా మంచికి చక్కగా మాట వింటామని మనం అంటాం అంటే అలా అన్నప్పుడు ఏమవుతుందంటే బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్తున్నాడు ఎందుకు ఈ విషయాలు రెండు విషయాలు నేను చెప్తున్నానంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన అవుతాడు గద్దింపునకు లోబడిన వ్యక్తేమో బుద్ధిమంతుడు అవుతాడు అదే పౌలు గారు చెప్తున్నారు ప్రభు చేయు శిక్షను తృణీకరించొద్దు ను తృణీకరిస్తే జ్ఞానం కలిగిన కావు నువ్వు జ్ఞానం లేని అవుతావు అదే నువ్వు తృణ నువ్వు శి అంగీకరిస్తే నువ్వు జ్ఞానం కలిగిన అవుతావు ఆయన గద్దించినప్పుడు విసుక్కోకుండా నువ్వు లోబడితే బుద్ధిమంతుడు అవుతాం ఈ రెండు ఈ లోకంలో జీవించడానికి చాలా అవసరం బుద్ధి జ్ఞానం అనేవి నీవు ఈ లోకంలో జీవించడానికి చాలా అవసరం అందుకే ఆయన తండ్రి స్థానంలో నిన్ను శిక్షిస్తా ఉంటాడు నేను గద్దిస్తా ఉంటాడు ఇవి రెండు లేకపోతే నువ్వు ఈ లోకంలో సరైన మార్గంలో నడవలేవు అనేది మాకు అర్థమవుతా ఉంటది ఎందుకనంటే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో ఇక్కడ రాయబడే మాట ఏంటంటే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సామెతలు ఇరవై రెండు బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పడుతుంది అంటే గద్దింపు ఎందుకు అవసరము శిక్ష ఎందుకు అవసరం అంటే సహజ సిద్ధంగానే మనం చిన్నప్పటి నుంచి పెరిగే క్రమంలో అది స్వాభావికంగా సహజ సిద్ధంగానే మూఢత్వం అనేది వస్తుంది మూర్ఖత్వం అనేది వస్తుంది కాబట్టి ఈ శిక్షా దండము దానిని వానిలో నుంచి అది తోలివేస్తుంది ఎప్పుడైతే ఈ శిక్షను మనం అమలు చేస్తా ఉంటామో ఆ యొక్క మూఢత్వం అనేది ఆ వ్యక్తుల నుంచి వెళ్ళిపోతుంది ఇది చెప్తున్నానంటే స్వాభావికంగా వచ్చేది ఇది ఎప్పుడు పోతుంది అనంటే నీది ఎప్పుడు నీకు నీ జీవితంలో నీకు ఇది తొలగిపోతుందంటే ఎప్పుడైతే దేవుడు శిక్షాదండాన్ని ఆయన విధిస్తూ ఉంటాడో అప్పుడు అది మన హృదయంలో నుంచి మన యొక్క జీవితంలో నుంచి మూఢత్వం అనేది వెళ్ళిపోతుందని చెప్పాడు సహజ సిద్ధంగా దాన్ని దేవుడే దాన్ని తొలగిస్తున్నట్టుగా చెప్పాడు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే బుద్ధి జ్ఞానము ఈ లోకంలో చాలా అవసరం ఎందుకు చాలా అవసరం అంటే పేతురు భక్తులు చెప్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మినింగో వచ్చినంలో నిబ్బరమైన బుద్ధిగాల వారై మెలకుగా ఉండి మీ విరోధియన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మింగుజునా అని విదుగుచున్న విదుగుచూ తిరుగుచున్నాడు మనం బుద్ధి జ్ఞానం కలిగి లేకపోతే మనం నిబ్బరమైన బుద్ధి కలిగిన వారం కాకపోతే దేవుని ఆజ్ఞలకు మనం లోబడకపోతే ఆయన గర్దింపుకు మనం లోబడకపోతే ఆయన శిక్షకు మనం లోబడకపోతే ఏమవుతుందంటే మన అపవాది ఉన్నాడు మన విరోధి ఉన్నాడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను మింగేస్తాడు వాడు అబద్ధికుడు వాడు చెడుతనంలో నడిపించేవాడు వాడు దేవునికి విరోధి నువెళ్ళే మార్గానికి విరోధి నీకు శత్రువు నిన్ను నాశనం చేయడానికే వాడు ఉంటాడు నీ జీవితాన్ని పాడు చేయడానికే వాడు ఉంటాడు నీ ఆత్మను పాడు చేయడానికే వాడు ఉంటాడు కాబట్టి నువ్వు బుద్ధి కలిగి లేకపోతే నిర్భరమైన బుద్ధి కలిగి లేకపోతే నువ్వు వాడికి చిక్కబడతావు నువ్వు అపవాదికి దొరికిపోతావు వాడు నిన్ను మింగేస్తాడు నీ చేత అడ్డమైన పనులని చేపిస్తాడు నీ చేత చెత్త పనులని చేపిస్తాడు నీ లోకంలో ఒక పాపిగా నిలబెడతాడు ఈ లోకంలో నిన్ను పాపిగా నిలబెడతాడు ఈ లోకంలో నీకు గౌరవం లేకుండా చేస్తాడు అదే రీతిగా నువ్వు చనిపోయిన తర్వాత నీకు మరణం అయిన తర్వాత నీ ఆత్మకు నెమ్మది లేకుండా చేస్తాడు నిన్ను తీర్పులోని తీసుకొని వస్తాడు నువ్వు నరకం పోవాలి చేస్తాడు కాబట్టి నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగడికి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఇది చాలా అవసరం అన్నట్టు అపవాదించి తప్పించుకోవాలంటే బుద్ధి కావాలి నిబ్బరమైన బుద్ధి కావాలి స్థిరంగా ఉండే బుద్ధి కావాలి అది ఎప్పుడు వస్తుందంటే ఆయన గద్దింపునకు లోబడినప్పుడు ఆయన ఎప్పుడు గద్దిస్తాడంటే మనం చెడు మార్గంలో పోయినప్పుడు చెడు మార్గంలో పోయినప్పుడు ఆయన గద్దించినప్పుడు మనం లోబడితే ఆ చెడు మార్గం నుంచి మనం మంచి మార్గంలోకి అలా కాకుండా ఆయన తృణీకరిస్తే మనం చెడు మార్గంలో నడుస్తాం ఆ అపవాది మనల్ని మింగేస్తాడు అన్నట్టు అంటే నీలోని చెడుతనాన్ని వాడు తీసుకొని వస్తాడు చెడులో చెడు నిన్ను ప్రేమించే రీతి చెడును నీవు ప్రేమించే రీతిగా చెడునే అంగీకరించే రీతిగా చెడు కొరకు రీతిగా వాడు చేస్తాడని చెప్తున్నాడు అంటే ఎవరికైనా సరే బేసిక్ గా కామన్ సెన్స్ ఏంటంటే ఒక తండ్రి తన కుమారుడు ఎలా ఉండాలనుకుంటాడు ఒక మంచివాడిగా ఉండాలనుకుంటాడు ఈ లోకంలో తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం తాగుబోతుల్లో ఉండొచ్చు లేకపోతే తిరుగుబోతుల్లో ఉండొచ్చు లేకపోతే పేదవాళ్ళే ఉండొచ్చు ఎలా ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు అనుకో నేను కష్టపడాలి నా కుమారుడు నాకంటే మంచి స్థానంలో ఉండాలి నేను ఉండేటువంటి పేదరికంలో నా కుమారుడు ఉండకూడదు దాని కొరకు నేను ఎంతైనా కష్టపడతానంటారు ఒక తిరుగుబోతుల్లే ఉంటారు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు నా జీవితం ఇలా అయిపోయింది తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసేశాను కానీ నా పిల్లల అలా పెరగకూడదు నా పిల్లలు చాలా మంచిగా పెరగాలి అని అనుకుంటారు ఎవరైనా నాకంటే కూడా నా కుమారులు ఉన్నతంగా ఉండాలి నా కుమారు నాకంటే నా కుమారులు బాగుండాలి చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదే రీతిగా దేవుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడవాలని కోరుకుంటాడు మనం మంచి చేయాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన అప్పుడప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు దానికి లోబడినప్పుడు మనము దేవునికి మంచి మార్గంలో ఆయన ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటాం మన శత్రువు నుంచి మనం తప్పించుకుంటూ ఉంటాం మంచి మార్గంలో పోగలుగుతాం అలా కాకుండా ఆయన శిక్షణ మనం తృణీకరిస్తే అది మనం చెడు మార్గంలోనికి నడిపించుకెళ్తుందని పితుర భక్తులు చెప్తున్నాడు తర్వాత మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నంటే రోమి రోమిల్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో నా సహోదరులరా మీరు కేవలం మంచి వారును సమస్త జ్ఞాన సంపూర్ణలను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని కూర్చి రూఢీగా నమ్ముతున్నానని చెప్తున్నాడు అని ఏమని చెప్తున్నాడంటే మీరు కేవలం మంచివారు మంచివారుగా ఉండాలి సమస్త జ్ఞాన సంపూర్ణులుగా ఉండాలి మీకు జ్ఞానం మంచిగా ఉండాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోగలగాలి ఒకరికొకరు బుద్ధి చెప్పడానికి మీరు సమర్థులై ఉండాలి అని అలా ఉండాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు చెప్తున్నాడు అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే మనం మంచివారుగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారుగా ఉండాలి మనలో లోపాలు మనకు ఒక్కసారి అర్థం కావు మనలో లోపాలు మనకు ఒక్కసారి గ్రహించుకోలేం ఎదుటి వారు చెప్పినప్పుడు మనం తీసుకోవాలి అలానే ఎదుటి వారి మనం ఒక్కోసారి కనపడతా ఉంటాయి వాళ్ళు గ్రహించుకోలేకపోతూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ లోపం సంగతి అది మనం చెప్పినప్పుడు అది మనం చెప్పే స్థితిలో ఉండాలి వాళ్ళు చేసే పని అవతలలో ఒక లోకస్తులు చేసే పని మనం చేసే పని రెండు ఒకటైనప్పుడు వాడికి నువ్వేం చెప్పగలవు వాడు నీకేం చెప్పగలడు చెప్పలేరు కదా కాబట్టి ఒకరికొకరు జ్ఞాన సంపన్నులే ఉండాలి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వాళ్ళే ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు ఏమవుతారంటే మీ సహవాసం బాగా అద్ అభివృద్ధి చెందుతూ ఉంటారు మీ సహవాసం బాగుంటుంది నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారుతారు నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీలో మంచితనం ఉన్నప్పుడు నీ బుద్ధి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు బాగుపట్టమే కాదు నీ పక్కన వల్ల కూడా నువ్వు బాగు చేయగలవు నువ్వు బాగుపట్టడమే నువ్వు మంచి మార్గం నడవడమే కాదు పక్కన వల్ల కూడా నువ్వు మంచి మార్గం నడిపించగలవు అనే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు మొట్టమొదటిగా దేవుడు మన నుంచి కోరుకునేది ఒక తండ్రిగా మనం బుద్ధిమంతులమై ఉండాలి జ్ఞానవంతులమై ఉండాలి ఎందుకనంటే మంచి మార్గంలో నడవడానికి ఒకవేళ ఆయన గద్దింపుని ఆయన యొక్క శిక్షను మనం తృణీకరిస్తే అపవాది మనల్ని మింగేస్తాడు మనల్ని చెడు మార్గంలో నడిపిస్తాడు అది ఏ తండ్రి కోరుకోడు మన నాశనాన్ని ఏ తండ్రి కోరుకోడు కొడుకు నాశనం ఏ తండ్రి కోరుకోడు అది ఆయన హృదయం మనకు అక్కడ అర్థమవుతా ఆయన శిక్షను తృణీకరించొద్దు ఆయన గద్దింపును విసుక్కోవద్దని ఎందుకు చెప్తున్నాడంటే మనం మంచి మార్గంలో నడవడానికి అనే విషయాలు ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం తర్వాత పన్నెండు అదే ఏబ్రిల్ క్లాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలని అంటున్నాడు శిక్షాఫలం పొందిటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు అంటున్నాడు శిక్షాఫలం మీరు ఎందుకు ఇవన్నీ సహిస్తున్నారు మీరు ఎందుకు శిక్షణ భరిస్తున్నారు మీరు ఎందుకు శిక్షణ భరించాలి మీరు ఎందుకని గద్దింపుకు లోబడాలంటే మీకు ఫలం ఉంది మీరేం ఉట్టిగా ఆయనేమో సుప్రీం అయిపోయి ఆయనేమో ఉన్నత స్థానంలో ఉండి ఆయనేమో గొప్పవాడైపోయి మీరేమో బానిసల్లాగా ఆయన చెప్పినట్టు చేయమనేది కాదు లోకంలో గొప్ప ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం బానిసలు ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళు భరించాలి వీళ్ళు చెయ్యాలి తప్పదు తర్వాత వీళ్ళకి ఏమన్నా ఫలం ఇస్తారంటే ఏం ఫలం ఉండదు అదే బానిసత్వం అదే పని అదే వాళ్ళ జీవితాలు మారో కానీ శ్రమ ఎక్కువ అవుతా ఉంటది శిక్ష ఎక్కువ అవుతా ఉంటది భారం ఎక్కువ అవుతా ఉంటది కానీ ఇక్కడ అలా కాదు మీరు శిక్షింపబడినా మీరు గద్దించబడినా మీకు ఫలం ఉంది శిక్షాఫలం పొందడానికే మీరు సహించాలి శిక్షాఫలం పొందడానికే మీరు సహిస్తున్నారు మీకు తప్పకుండా ఫలం ఉంది అని చెప్తున్నాడు దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు మీకు ఫలం ఇస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని చెప్తున్నాడు చూడండి శిక్షాఫలం అంటే ఏంటిది ఇది ఈ లోక సంబంధమైన శిక్షాఫలమా దేవుని దగ్గరకు వస్తాం ఆయన తండ్రిగా అంగీకరిస్తాం ఆయనకు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాం ఆయన ఆజ్ఞలు పాటిస్తాం ఇవి చేసిన తర్వాత ఆయన ఎందు మన శ్రమలు సిద్ధమైన తర్వాత ఇప్పుడు ఆయన శిక్షాఫలం అంటే ఏం ఫలం ఇస్తాడు ఈ లోకంలో మనకు ఉన్నటువంటి అప్పులు తీర్చేస్తాడా ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఆర్థిక సభ ఆర్థిక తొలగించేస్తాడా ఈ లోకంలో మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ వెళ్ళిపోతాయా అంతేనా యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనం తండ్రిగా అంగీకరిస్తే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఇవేనా జరిగేది ఇవేనా ఆయన శిక్షాఫలం ఆయన ఆయన ఆయనను మనం అంగీకరించి ఆయన నిమిత్తం మనం శ్రమలు పడుతున్నప్పుడు ఆయన నిమిత్తం మనం బాధలు పడుతున్నప్పుడు మనకు శిక్షాఫలం ఇవేనా ఇవే అనుకొని మనం వస్తే మనకంతే మోసపోయిన వాళ్ళు ఉండరు మన దేవుడు మన శరీరాన్ని కొన్ని నియమాలతో నిర్మించాడు కొన్ని లిమిటేషన్స్ పెట్టాడు మన శరీరానికి ఆ లిమిటేషన్స్ ఆ నియమాలు మనం తప్పినప్పుడు ఖచ్చితంగా మనకు అనారోగ్యాలు వస్తాయి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటావో నీ యొక్క పద్ధతులను సరి నువ్వు మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుకుంటావు అనుమానం లేదు అలానే మన తెలివి తక్కువతనంతో మన జ్ఞానం లేని మనం ఒక్కోసారి చిక్కబడతా ఉంటాం ఇబ్బందులు పడతా ఉంటాం ఆర్థిక ఇబ్బందులు కురిగిపోతూ ఉంటాం మళ్ళీ తిరిగి మనం ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా జయించగలం శిక్షా పొందడానికి మీరు సహిస్తున్నారనంటే ఏంటి ఆ శిక్షాఫలం ఈ లోక సంబంధమైనవా కాదు కదా ఈ లోక సంబంధమైనవా అయితే మరి అంబానీ కంటే గొప్ప వాళ్ళు ఎవరు కదా అంబానీ అంబానీ అంబాని కన్నా ఇంకెవరు దేవుడు దగ్గరగా ఉండే వాళ్ళు ఉండరు కదా అలానే ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు కదా ఈ లోకంలో శారీరకంగా ఆశీర్వదించబడడము డబ్బులు సంపాదించుకోవడము లేకపోతే పొందుకోవడమే ఈ లోక సంబంధంగా పొందుకోవడమే శిక్షాఫలం అయితే యేసు ప్రభులు నమ్ముకుంటే ఇవే వచ్చే పని యసుప్రభు నమ్మని వాళ్ళు ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు కదా మరి వాళ్ళే గొప్పవాళ్ళు కదా మనకంటే కూడా యేసు ప్రభు నమ్ముకునే మన దగ్గర ఏమీ లేదు ఇంకా వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి మరి వాళ్ళు గొప్పవాళ్ళు కదా కాదు ఇది శిక్షా కాదు ఆయన మోస అంటాడు మోస గురించి రాస్తూ అంటాడు ఫైబిలు పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై వచనంలో మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి పరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంటే ఒప్పుకోనలేదు ప్రతిఫలముగా కలుగబో బహుమానం దృష్టి ఉంచెను ఇక్కడ ఆయన గురించి రాయబడుతున్న మాట ఏంటంటే మోసే ఆయన రాజు ఆయన పుట్టినవాడు ఐ బానిసత్వంలో పుట్టినా గాని అతడు రాజమహల్ పెరిగాడు అంతకుపురంలో పెరిగాడు రాజకుమార్తె యొక్క ఉన్నాడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు అన్ని ఉన్నాయానికి లేను అంటూ ఏమీ లేవు కానీ ఆయన యొక్క తీర్మానం ఏంటంటే ఇవన్నీ అనుభవించడం కన్నా సకల సకల భోగాలు అనుభవించడం కన్నా ఈ పాపాన్ని అనుభవించడం కన్నా ఇవన్నీ కూడా అవసరం లేదు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలో ఎంచుకున్నాడు ఎందుకనంటే ఈ లోకంలో ఉండే ధనము ఈ లోకంలో సుఖ భోగాలు ఇవన్నీ ఏవి కూడా గొప్పవి కావు ఆయన దేని ఎందుకు దృష్టి పెట్టాడంటే దేని కొరకు ఆయన ప్రయాసపడ్డాడంటే కలుగబో బహుమానం అందు దృష్టి పెట్టాడు కలుగబోవే బహుమానం ఇప్పుడు వచ్చే బహుమానం కాదు ఇప్పుడున్న బహుమానం కాదు ఇది రాబోయే బహుమానం ఆ బహుమానం కోసం ఆయన ప్రయాసపడ్డాడు ఆ బహుమానం కోసం ఆయన ఆ యొక్క అంతఃపురాన్ని విడిచిపెట్టాడు ఆ బహుమానం కోసం ఆయన జీవితాన్ని ఆయన త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు ఏంటి ఆ కలుగబో బహుమానం అంటే మనకు తెలుసు పరలోక రాజ్యం ఈ లోకంలో కొద్దివారు బ్రతుకుతున్నారు పెద్దవారు బతుకుతున్నారు జంతువులు కూడా బతుకుతున్నాయి ఆఖరికి అన్ని బతుకుతున్నాయి అన్ని బ్రతుకుతున్నాయి అన్ని ఈ లోకంలో జీవిస్తా ఉన్నాయి మనీ జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉండే వాటిని మనం మనం దృష్టి పెడితే బ్రతకటమే గొప్ప అనుకుంటే అందరూ బతుకుతున్నారు కదా రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం కాళ్ళు చేతులు లేని వాళ్ళు వాళ్ళు కూడా బతుకుతున్నారు జంతువులు బతుకుతున్నాయి కదా మన ఎవరి దాకా ఎన్నో బతుకుతున్నాయి ఈ లోకంలో బ్రతకట్టము సుఖభోగాలు అనుభవించటమే దేవుని దగ్గరికి రావడం అనుకుంటే దేవుని దగ్గరికి వచ్చే పని అయితే మనకంటే బాగా బతికే చాలా మంది ఉన్నారు యశుప్రభు నమ్ముకునే వాళ్ళకన్నా నమ్మన వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్ల మీద బతికే చాలా మంది చాలా బాగా బతుకుతున్నారు అది కాదు విధానం కలుగబో బహుమానం ముందు దృష్టి పెట్టాడు ఆ కలుగబో బహుమానం పరలోక రాజ్యం పాపులు ఎవరు అక్కడికి ఈ లోకం శాశ్వతమైంది కాదు ఈ లోకంలో ఏది కూడా పర్మనెంట్ ఏది లేదు ఒకానొక రోజు మనం ఈ లోకాన్ని విడవాల్సిన వాళ్ళమే ఒకనొక రోజు ఈ లోకం నుంచి మనం బయటికి వెళ్లవలసిన వారమే మరి ఆ వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడుంటావు అది మనం తెలుసుకోవాలా ఆయనైతే ఈ లోక సుఖభోగాలు అనుభవించటం కన్నా కలుగబో బహుమానమే దృష్టి పెట్టాడు అందుకే శ్రమలు పడ్డాడు మరి మనం ఏం చేస్తాం ఈ లోకాన్ని వెంబడిస్తా ఉంటాం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తా ఉంటాం లోకంలో పొందుకోవాలనుకుంటాం అందుకోరు కేసుప్రభు దగ్గరికి రావాలనుకుంటాం వాటి కొరకు వస్తే ఈ లోకంలో ఉండే వాటి కొరకే దేవుని దగ్గరికి వస్తే అంతకంటే వెరితనం ఇంకొకటి రెండు పౌలు గారు కూడా అదే చెప్తారు కొరందిలికి రాసిన మొదటి పత్రిక పదిహేను అది ఏం పంతొమ్మిది ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ గల నిరీక్షించ మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో అంటాడు అంటే ఈ జీవితకాలమే యేసు బ్రహ్మ ఈ ముప్పై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఈ తొంభై ఏళ్ళు యేసు బ్రహ్మన్ ఈ జీవిత కాలంలోనే దేవుడిని మనం కొలిచే పని అయితే ఆయన నమ్ముకోవటమే దండగని చెప్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఈ మన విశ్వాసం అంతా వ్యర్థం అని చెప్తున్నాడు ఈ లోకంలో ఉండే వాళ్ళ కన్నా కూడా మనం ఎంతో దౌర్భాగ్యం అని చెప్తున్నాడు ఈ లోకస్తులు తెలివి కదా అట్లాంటప్పుడు ఈ యొక్క జీవిత కాలంలోనే యేసు పని అయితే ఈ యొక్క జీవిత కాలంలోనే యేసు ఈ లోకస్తులే నయం కదా ఆయన నిమిత్తం వచ్చి మన శ్రమలు పడి ఇబ్బందులు ఇన్ని కష్టాలు పడి సేవించడం ఎందుకు ఆయన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళే నయం కదా మనకంటే ఈ జీవిత కాలం మటుకు కాదు మనం దేవుణ్ణి సేవించేది మనం యుగ యుగంలో జీవించి సేవ చేయాలి యుగయుగంలో ఆయన్ని సేవించాలి యుగ యుగములు మన దేవుడు యుగ యుగములకు మన తండ్రి ఈ జీవితకాలం మటుకే కాదు అని చెప్పి పౌరు భక్తుడు చెప్తా ఉన్నాడు మీకు శిక్షా ఫలం ఉంది మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే శిక్షను మీరు అంగీకరించాలి తుణీకరించొద్దు ఆయన గద్దింపులకు మీరు లోబడాలి ఎందుకని గద్దిస్తాడు ఎందుకని శిక్షిస్తాడంటే శిక్షా ఫలం మీకుంది ఆ అదే కలుగబో బహుమానం ఆ రాబో గొప్ప రాజ్యం పరలోక రాజ్యం ఆ రాజ్యంలో నువ్వు సంతోషంగా ఉంటావు ఎంతో నెమ్మదిగా ఉంటావు లోకంలో ధనవంతుడు బతికాడు దరిద్రుడైనటువంటి ఒక లాజరు బతికాడు కురుపులతో భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఇద్దరు బ్రతికారు ఇద్దరికి తేడా లేకుండా ఇద్దరు బాగా బ్రతికారు కానీ ఈ లోకాన్ని విడిచినప్పుడు సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడేమో పాతాలంలో నరకంలో పడి వేదన పడతా ఉన్నాడు శోధింపబడి ఏడుస్తా ఉన్నాడు అదే రీతిగా ఈయన ఎవరైతే దరిద్రుడిగా కురుపులతో ఎంతో భారం బాధ అనుభవించినటువంటి ఆ వ్యక్తేమో వెళ్ళి నెమ్మది పొందుతా ఉన్నాడు చేత తీరుతా ఉన్నాడు బ్రతకడానికి ఇద్దరు బ్రతికారు ఒక ధనికంగా బ్రతికాడు ఇష్టానుసారంగా బతికాడు ఇంకోడేమో బాధపడుతూ బ్రతికాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి రోల్స్ రివర్స్ అయిపోయినాయి ఒకరేమో నెమ్మది పొందుతున్నారు సమాధానంగా ఉన్నారు ఇంకొకరేమో వేదన పడతా ఉన్నారు లోకంలో బ్రతికేది ప్రామాణికం కాదు ఏసుప్రభుని కొలవడానికి ఈ లోకంలో పొందుకునేవి ప్రామాణికం కాదు ఏసుప్రభుని కొలవడానికి ఈ లోకంలో పొందుకోవడానికి యేసుప్రభుని కొలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నిలు కూడా పొందుకుంటున్నారు ఏసు ప్రభు నమ్మని ఇంకా బాగున్నారు ఇవి ఏవి ప్రామాణికం కలుగబోవు బహుమానం ఏంది భోషే దృష్టించాడు ఈ రోజు మనం కూడా కలుగబో మహిమయందు ఎందు దృష్టి కలుగబో రాజ్యం గురించి మనకు రాబోయే మహిమను గురించి మనకు రాబోయే రాజ్యాన్ని గురించి దాని గురించి మనం దృష్టి పెట్టాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు అంత మాత్రమైన దేవుడి లోకంలో ఉన్న ఇవ్వడానికి కాదు ఆయనకు సమస్తం ఇస్తాడు కానీ మొదట ఆయన రాజ్యం వైపు చూడడం మొదట ఆయన రాజ్యం వైపు చూస్తే మిగతా మీకని నేను సమ సమకూరుస్తానన్నాడు మీరు వీటి వైపు చూస్తే అది కోల్పోతారని చెప్పాడు కాబట్టి ఆయన శిక్షా ఫలం మనకి ఇవ్వడానికే మనల్ని శిక్షించే దేవుడు తండ్రి ఎందుకు ఉంటాడు ఎందుకు శిక్షిస్తాడు మేలు చేయడానికి శిక్షిస్తాడు అదే మాట ఆయన తర్వాత చెప్తాడు డెబ్రవరికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చరంలో మరియు శరీర సంబంధులైన తం మనకు శిక్షకులై ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని అంటున్నాడు ఈ శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు ఈ శరీర సంబంధం మనం శిక్షించారు మనల్ని కొట్టారు తిట్టారు అయినా ఏ రోజును విడిచిపెట్టి పోలేదే నా తండ్రి నన్ను నా తల్లి నన్ను తిడుతుందని చెప్పి విడిచిపెట్టి పోలేదే కొట్టించుకున్నావు కాసేపు అలిగావు మళ్ళీ వచ్చావు మళ్ళీ అడిగావు మళ్ళీ పొందుకున్నావు మళ్ళీ మళ్ళీ తప్పు చేసినప్పుడు శిక్షింపబడ్డావు ఇది రొటీన్ గా జరుగుతుందే కానీ ఏ రోజు నీ యొక్క ఇల్లు వదిలిపెట్టి పోలేదే అలా వెళ్ళిపోయిన వాళ్ళు బాగుపోయినట్టు చరిత్రలో లేదే తండ్రి కొట్టాడను తల్లి కొట్టాడను తల్లి కొట్టిందను ఇల్లు విడిచిపెట్టి పోయిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదే ఏ దొంగ గాను ఏ ఏ స్మగ్లర్ గాను లేకపోతే ఏ ఎక్కడో కష్టం చేసుకుంటూ ఏ షాపుల్లోనూ ఇలా పని చేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారే తప్ప కష్టపడి చదివి పైకి వచ్చి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు లేరే నేర కలిగిన వారు అయినారే తప్ప ఎంతో శ్రమలు పడ్డవారు ఉన్నారే తప్ప బాగుపడినట్టు ఎక్కడా కనిపించదే అదే అంటున్నాడు నువ్వు తండ్రి శిక్షించినప్పుడు నువ్వు వేరు వాళ్ళకి లోబడ్డావు కదా ఈ తల్లిదండ్రులు మనకు శిక్షకులుగా ఉన్నారు కదా వాళ్ళ మాట విన్నావు కదా తిట్టినా పుట్టినా దేవునితో ఉన్నావు కదా మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన కూడా నీ యొక్క పరిస్థితులను బట్టి నీ స్థితిగతులను బట్టి నేను శిక్షిస్తూ ఉంటాడు నేను గద్దిస్తూ ఉంటాడు మరి అప్పుడెందుకు నువ్వు హృదయాన్ని కఠిన పరుచుకుంటున్నావు మరి నువ్వు అప్పుడెందుకు దేవుని విడిచిపెడుతున్నావు నువ్వు అప్పుడెందుకు దేవునికి దూరం అయిపోతా అని చెప్పి అడుగుతా ఉన్నాడు లోకంలో చాలా మంది పరిస్థితే కదా దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థన చేస్తారు అడుగుతారు అనివ్వకపోతే వెళ్ళిపోతారు అంటే పొందుకోవడానికే వచ్చారు తప్ప దేవునికి మనిషికున్న సంబంధము ఏంటి దేవుడు ఎవరు దేవుడి దయ దేవుడు మన పట్ల కలిగిన ప ప్రణాళికలు ఏంటి తలంపులు ఏంటి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అలా ఆలోచించకపోతే యేసు ప్రభుని మనం కొలవలేము అలా ఆలోచించకపోతే యేసు ప్రభుతో మనం సహవాసం చేయలేము యేసు ప్రభుకి మనకి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని మనం తెలుసుకోకపోతే మనం సహవా యేసు ప్రభుని కొలవలేము ఎందుకంటే లోకస్తులు అనారోగ్యాలతో పోతా ఉన్నారు క్రైస్తవులు అనారోగ్యాలతోనే పోతున్నారు లోకస్తులు ఆర్థిక ఇబ్బందులతో పోతున్నారు క్రైస్తవులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేని వాళ్ళు ఎవరున్నారు కానీ ప్రతి పరిస్థితిలో యేసు ప్రభు మనతో తోడుగా ఉంటాడు ఆయన మన తండ్రి ఆయన ఏం చేసినా మన మేలుకే చేస్తాడు తర్వాత వచ్చిన అదే వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమైన తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుకున్నాడు అంటే మనం ఈ లోకపు తల్లిదండ్రులు ఎలా ఉంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించారు మన ఎప్పుడన్నా తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్తాం తండ్రి బాగా కోపంలో మనం వెళ్తాం అతని మూడు బాగలేకపోతే అతని పరిస్థితి బాగలేకపోతే మనం ఏదైనా దగ్గరికి వెళ్ళాం అనుకో కసురుకుంటాడు తిడతాడు ఒక్కోసారి మంచోళ్ళు కాకపోతే కొడతారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటారు ఇంకోసారి ఇంకోలాగా ఉంటారు ఒక్కోసారి ఎందుకు కొడతారు కూడా తెలీదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఈ తల్లిదండ్రులు మరి లోకపు తల్లిదండ్రులు తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించారు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు కానీ ప్రభువు తన ఇష్టం వచ్చినట్టుగా చేసేవాడు కాదు దేవుడు నేను శిక్షిస్తున్నాడంటే దాని వెనకాల ఒక మేలుంది ఏంటి ఆ మేలు అంటే తన పరిశుద్ధతలో నీవు పాలు పొందాలి ఆయన యొక్క పరిశుద్ధతలో నీవు పాలు పొందాలి నువ్వు పరిశుద్ధినిగా ఉండాలి నీలో పాపం ఉండకూడదు నీలో దోషం ఉండకూడదు నీలో దుష్టత్వం ఉండకూడదు నీ తలంపులు నీ ఆలోచనలు నీ చూపులు నీ క్రియలు సమస్తము పరిశుద్ధంగా ఉండాలని సమస్తము మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు మనల్ని మేలు కొరకే శిక్షిస్తున్నాడు ఆయన ఆయన శిక్ష మనకు మేలే కాని కీడు కాదు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నాడు ఆయన మన శిక్ష మనకి మేలు చేస్తుంది మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది దేవుని రాజ్యంలో యుగ ఉండేటట్టు చేస్తుంది ఆయన శిక్ష అటువంటిది కాబట్టి దానికి లోపడాలి ఆయన మీ తండ్రి ఆయన మీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగిన వ్యక్తి మీరు పరిశుద్ధంగా జీవించాలని తలంపులు కలిగిన వ్యక్తి ఆయన మిమ్మల్ని ఎలా పడితే శిక్షించేవాడు కాదు దానికి ఒక ఫలం ఉంది ఆ ఫలాన్ని మీరు అనుభవించాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు భక్తుడు ఇదే దేవునికి మీకు మధ్య ఉన్న సంబంధం ఆయన మీ తండ్రి ఆయనకు మీరు లోబడాలి మీరు తప్పినప్పుడు మీరు తక్కకపోయినప్పుడు తప్పిపోతున్నప్పుడు తప్పుడు మార్కులు నడుస్తున్నాడు మిమ్మల్ని శిక్షిస్తాడు మరి మీరు దానికి లోబడండి ఒకవేళ లోబడకపోతే మీరు దుష్టునికి దొరికిపోతారు దుష్టుడు మిమ్మల్ని నరకానికి నడిపించుకోపోతాడు మీ నాశనాన్ని కోరుకుంటాడు వాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ లోకపు తల్లిదండ్రులకు మీరు బాధ మీరు లోబడ్డారు కదా వాళ్ళు శిక్షించినప్పుడు వాళ్ళు బాధ పెట్టినప్పుడు వాళ్ళు కొట్టినప్పుడు మీరు ఆయన విడిచిపెట్టి కదా మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి పోలేదు కదా మీ తల్లిదండ్రులతోనే ఉన్నారు కదా మరి ఈ రోజు దేవుడు శిక్షించినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు ఎందుకు మీరు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు మీరు దూరమైపోతా ఉన్నారు అని చెప్పి అడుగుతున్నాడు ఈ లోకపు తల్లిదండ్రులైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారు కానీ ఆయన ఎప్పుడు అలా చేయడు సమస్తం నీ మేలు కొరకే చేస్తాడని చెప్పి చెప్తున్నాడు సమస్తం నీ మేలు కోరే దేవుడాయని నిన్ను పరిశుద్ధతో నడిపించే దేవుడాయని నిన్ను పరిశుద్ధంగా జీవింపజేయాలని కోరిక కలిగిన దేవుడాయన తనతో పాటు ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఉంచుకోవాలనుకున్నటువంటి నీకు శాశ్వత కాలమైనటువంటి బహుమానాలు ఇచ్చే దేవుడాను మనం ఏమిటి మనమేం చూస్తాం తాత్కాలికమైన వాటిని చూస్తాం తాత్కాలికమైన వాటి గురించి మనం ఆలోచిస్తాం తాత్కాలికమైన వాటి మీద మనం దృష్టి పెట్టుకుంటాం ఈ రోజు ఆరోగ్యం దేవుడు ఇస్తాడు రేపు చెడిపోదనే గ్యారంటీ ఏముంది ఈ రోజు దేవుడు మనకు ఒక కొంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అది రేపు నీతో శాశ్వతం ఉంటుందని గ్యారంటీ ఏముంది ఉన్నా నువ్వు దాన్ని తీసుకొని పోలేవు కదా మనం పోలేం కదా మన ఆలోచనలు క్షయమైనవి మన ఆలోచనలు మనం కోరుకునేవన్నీ క్షయమైనవి అవి కొంతకాలం ఉండేటివి తాత్కాలికమైనవి శాశ్వతమైనవి కావు కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకునే శాశ్వతమైనవి మనం అడిగేవన్నీ శాశ్వతమైనవి ఆయన ఇవ్వాలనుకునేవని శాశ్వతమైనవి మనం అడిగేవని తాత్కాలికమైనవి దేవుడు మనకి శాశ్వత కాలంగా ఉండేటి ఇవ్వాలనుకుంటున్నాడు గొప్ప మనం ఊహించే వాటి కంటే ఆయన ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాడు మనం ఈ జీవితకాలం మటుకే కాదు దేవుడిని పూజించేది ఈ లోకంలో ఉన్నంత కాలమే కాదు దేవుడు మనకు ఆయన యుగ యుగంలో దేవుడు యుగ యుగంలో సజీవుడు మనం యుగ యుగములకు ప్రజలం ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ లోకంలో ఉన్నంత వరకే దేవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే యశసు ప్రభు దేవుడైతే ఈ లోకంలో ఉన్నప్పుడే ఇచ్చేవాడైతే ఆయన కోసం వచ్చి ఆయన కోసం శ్రమ పడాల్సిన అవసరం మనకు లేదు అలా మనం పడితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరూ ఉండరని చెప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు కలుగబో బహుమానం ఉంది కలుగబో బహుమానం ఉంది మోసే దృష్టి పెట్టాడు అందుకే పాప విడిచిపెట్టాడు అంతఃపురాన్ని విడిచిపెట్టాడు శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడున్న సుఖభోగాలను ఆయన ఇప్పుడున్నటువంటి సుఖభోగాల గురించి ఆయన ఆలోచించలేదు ఇప్పుడున్నటువంటి సుఖభోగాల గురించి అలా ప్రయాస పడలేదు కలుగబో బహుమానం ముందు దృష్టించారు మనం కూడా కలుగబో బహుమానం ముందు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే ఎబ్రిల్కి అదే ఎబ్రిల్కి పత్రిక పన్నెండే మెనుగో వచ్చనంలో కుమారులైన కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు అంటే ఇది ఎంతో కఠినమైనటువంటి మాట ఇది అంటే కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు కుమారులైన ప్రతి ఒక్కడు దేవుడు నా తండ్రి నేను ఆయన కుమారుని అన్నప్పుడు ఆయనకు లోబడే ఉంటాం ఆయన శిక్షించిన తృణీకరించిన ఒక తండ్రి కుమారుడు కొట్టినంత పదాల కుమారుడు తండ్రికి కుమారుడు కాకపోడు తండ్రి తండ్రి కాకపోవడు వారి మధ్య సమాధానం వాళ్ళ మధ్య సంబంధం ఎక్కడికి పోదు కొట్టినా తండ్రే కొట్టించుకున్నా కుమారుడే మేలే కాబట్టి కుమారుడు ఎప్పుడు విడిచిపెట్టిపోడు తండ్రి మీద ప్రేమను బట్టి నా మేలుకే అనుకుంటాడు నేను తప్పు చేశాను కదా అందుకే మా నాన్న కొట్టాడు అనుకుంటాడు అలా కాకుండా కుమారులేని వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు ఒకవేళ పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు మీరు దుర్బీజులు అన్నాడు దుర్బీజులు అనంటే ఇంగ్లీష్ లో బాస్టర్స్ అని రాస్తుంది అది ఎంతో కఠినమైనటువంటి పదం బాస్టర్స్ అంటే తల్లిదండ్రులు ఎవరో తెలియని వ్యక్తులు అన్నట్టు నువ్వు వినడం లేదు అంటే నీ తండ్రి ఎవరో నీకు తెలియదు నువ్వు వినడం లేదు నువ్వు శిక్షణగా అంగీకరించడం లేదంటే నీ తల్లి ఎవరు నీకు తెలియదు నీ తండ్రి ఎవరో తెలియదు అన్నట్టు అంటే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతున్నావు ఆయన చేయనప్పుడు నువ్వు విసుక్కుని వెళ్ళిపోతున్నావు అంటే నీ తండ్రి ఎవరో నీ ఈ లోక తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నిన్ను ఏర్పరచుకున్న నీ తండ్రి నీకు తెలియదు అని చెప్పి చెప్తున్నాడు బాస్టర్స్ అన్న పదానికి అర్థం ఏంటిదంటే దుర్భిజ అన్న పదానికి తెలుగులో అనువాదం చేసిన పదానికి అర్థం ఏంటంటే తల్లిదండ్రులు తెలియని వ్యక్తుల్ని బాస్టర్స్ అని అంటారు అలానే దేవుడు మనల్ని శిక్షకు అంగీకరి శిక్షించినప్పుడు మనం గద్దించినప్పుడు మనం కనుక అంగీకరించకపోతే ఆయన మార్గంలో మనం నడవకపోతే ఆయన విడిచిపెట్టేస్తే ఆయన అంటున్నాడుగు నీకు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి నువ్వు ఆయన విడిచిపెట్టిపోతున్నావు ఆయన నీ తండ్రి అయితే ఆయన ఎందుకు నువ్వు విడిచిపెట్టిపోతావు అని చెప్తున్నాడు కాబట్టి మనము ఆలోచించాల ఈ యొక్క విషయం అనేది ఈ లోకంలో చాలా మందికి అర్థం కాదు ఏంటిదంటే దేవుడికి మనిషికి మధ్య సంబంధం చాలా మందికి తెలియదు ఎందుకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు బాధలు వస్తున్నాయి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే విషయాలు తెలియవు శ్రమలో బాధలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తారు అవి తీరినప్పుడు ఏదో ఒక నాలుగు కానుకలు ఇచ్చుకొని ఉంటారు మళ్ళీ శ్రమలు వచ్చినప్పుడు వస్తారు మళ్ళీ నాలుగు కానుకలు ఇచ్చుకొని ఉంటారు ఇది కాదు దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధము లోకాన్ని దేవుడు ఏర్పరిచాడు ఈ లోకాన్ని దేవుడు నిర్మించాడు అది మనిషి కొరకు నిర్మించాడు మనిషికి కావాల్సినవన్నీ సకలం లోకంలోనే పెట్టాడు దేవుడు నీకు గాలి కావాలి నీళ్లు కావాలి ఆహారం కావాలి నేను ఇల్లు కట్టుకోవడానికి సామాగ్రి కావాలి అన్ని దేవుడు ఈ లోకంలోనే పెట్టాడు పైనుంచి ఆయన వర్షాన్ని గురిపిస్తా ఉన్నాడు భూమిలో నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి గొప్ప కెపాసిటీని ఇచ్చాడు ప్రతి సీజన్ లో నీళ్లు పడవు మీరు నీళ్లు స్టోర్ చేసుకోవాలని చెప్పి భూమికి సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు కావాల్సినవి ఏవి కూడా కొద్దు చేయకుండా చూసుకుంటున్నాడు నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా మీరు గ్రహించినా గ్రహించకపోయినా మనం గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు మానవునికి ఏ కొద్దువ లేకుండా చూసుకుంటా ఉన్నాడు కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే పరిశుద్ధత ఆయన ఒక తండ్రిగా మనకు ఉన్నాడు ఆయన కుమారులుగా మనం ఉన్నాము ఆయనకి ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడు ఎందుకు మనల్ని గద్దిస్తాడు అనంటే ఆయన పరిశుద్ధతలో మనం పాల్గొందాలి ఆ శిక్షా ఫలం బహుమానం పరలోక రాజ్యం మనం పొందాలి ఆయనతో పాటు ఆయన సన్నిధులు ఆయన ఇంటిలో మనం ఉండాలి యుగ ఆయన మనతో ఉండాలి సంతోషించాలి అనే ఉద్దేశాలు ఈ లోకంలో ఈ జీవిత ఆయన మనకు దేవుడైతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరు అని చెప్పాడు పోలు భక్తుడు ఈ జీవితకాలం మటుకే ఆయన దేవుడు కాదు ఆయన యుగయుగములకు దేవుడు ఆయన ఆయనకు మనం యుగ యుగములకు కుమారులం ఆయన యుగయుగంలో మనకు తండ్రి కొంతకాలం మటుకు కాదని తర్వాత పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చిన మరియు ప్రస్తుత మందు సమస్త దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా కొంత దుఃఖకరంగానే ఉంటది కష్టంగానే ఉంటది సంతోషంగా అనిపించదు ఒక కుమారుణ్ణి శిక్షించినప్పుడు ఓ కుమారుణ్ణి గద్దించినప్పుడు తండ్రి ఆ కష్టంగానే ఉంటది బాధగానే ఉంటది కొట్టినప్పుడు ఏ కుమారుడు నవ్వుతాడా ఎవడు నవ్వడు కొట్టినప్పుడు ఎవరన్నా సంతోషంగా అంగీకరిస్తారా అంగీకరించరు కొనుక్కుంటా ఉంటారు కానీ తర్వాత అర్థం చేసుకుంటారు తర్వాత తన బాధను మర్చిపోతారు అదే అని చెప్తా ఉన్నాడు ప్రస్తుతం సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటది కొంత బాధగానే ఉంటది సంతోషంగా ఉండదు కానీ అయినను దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానము సమాధానకరమైన ఫలం ఎప్పుడైతే నీకు అది అర్థం చేసుకుంటావో దాన్ని అభ్యసిస్తావో దాన్ని ప్రాక్టీస్ చేస్తావో ఈ తండ్రి ఎందుకు నన్ను కొడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తావో అప్పుడు నీకు అర్థం ఈ తండ్రి నా మంచే కోరుకుంటున్నాడు కదా ఈ తండ్రి నా మేలే కోరుకుంటున్నాడు కదా నేను తప్పు చేశాను కదా నేను చెడ్డ పని చేశాను నేను చెడ్డ కార్యం చేశాను చెడ్డ మాట పలికాను చెడ్డవి చూశాను అందుకే తండ్రి నన్ను శిక్షించాడు నేను మంచిగా ఉండాలనే కదా తండ్రి కోరుకుంటున్నాడు అని ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆలోచన ప్రాక్టీస్ చేస్తావో ఆలోచన విధానాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు నీతి అనే సమాధానకరమైన ఫలం వస్తుందని చెప్పాడు నువ్వు శిక్షింపబడినప్పుడు నీకు సంతోషం ఉండదు బాధే ఉంటది దుఃఖంగానే ఉంటది కానీ దాని వెనకాలన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీకు సమాధానకరమైన ఫలం వస్తుంది నీ హృదయానికి నెమ్మది కలుగుతుంది నీ హృదయానికి ఆదరణ దొరుకుతుంది నువ్వు శ్రమలో ఉన్నా నువ్వు బాధలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు నీకు దెబ్బలు తగిలిన కానీ నీకేమనిపిస్తుంది అంటే సమాధానకరమైన ఫలం సమాధానమే ఉంటుంది నీ హృదయం కలవరం ఉండదు దేవుడు నాతో ఉంటే ఈ శిక్షలు ఎందుకు వచ్చినాయి ఈ నాతో ఉంటే ఈ బాధలు ఎందుకు వచ్చినాయి దేవుడి నాతో ఉంటే ఈ ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అందరు బాగానే ఉన్నారు కదా అందరు మంచిగానే ఉన్నారు కదా నాకు ఎందుకు దెబ్బలు తగిలినాయి అనేటువంటి ఈ కలవరం మన హృదయంలో ఉండదు ఈ బాధ ఉండదు ఓహో నేనేదో చేశాను దేవుడు నన్ను శిక్షించాడు ఆ పర్వాలేదు అయిపోయింది నేను ఇంకోసారి నేను ఆలోచిస్తాను తప్పు చేశానో తెలుసుకుంటాను నేను దేవుణ్ణి అడుగుతాను నేను మళ్ళీ తండ్రి దగ్గరకు పోతాను నన్ను ఎందుకు కొట్టావో చెప్పమని అడుగుతాను నేనేం తప్పు చేశానో చెప్పని అడుగుతాను ఆయనతో మాట్లాడతాడు చెప్తాడు నేను దాన్ని తొలగించుకుంటాను నేను దానికి జీవిస్తాను నాకు అప్పుడు మేలు చేస్తాడు దేవుడు అప్పుడు నాకు నాకు బహుమానాలు ఇస్తాడు దేవుడు నా తండ్రి నాకు అప్పుడు గొప్ప గొప్ప బహుమానం కొనిస్తాడు నా తండ్రి నన్ను మెచ్చుకుంటాడు ఆయన నేను నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి తలంపులే వస్తాయి అలా కాకుండా ఈ నన్ను ఎందుకు కొట్టాడు అందరు బాగుల్లో బానే చూస్తున్నారు కదా అందరు చూస్తున్నప్పుడు నేను చూస్తే తప్పు వచ్చిందా కొంతమంది కదా మాట్లాడేది ఎవడ అబద్దాలు ఆడలేదు ఎవడు మోసాజ్ చేయట్లేదు ఎవడు చెడ్డ వీడియోలు చూడటం లేదు ఎవడు చెడ్డ మాటలు బరకటం లేదు నేను ఒక్కడిని స్పెషల్ గా చేస్తున్నానా వాళ్ళు ఎవరికీ లేని శిక్ష నాకొప్పటికే ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటారు అలా నువ్వు ఆలోచిస్తే అలా మనం ఆలోచిస్తే అది మనకి ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వదు మన జీవితంలో సమాధానాన్ని తీసుకొని రాదు మనం దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేం దేవుని దగ్గరికి పోలేం దేవునికి ఎప్పుడు కూడా మన జీవితం అంగీకారంగా ఉండదు దేవుడు సహవాసం చేయలేడు దేవుడు మనతో ఉండలేడు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ప్రయోజకులు అవ్వలేం మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవ్వలేం మనలో ఎప్పుడు మంచితనం రాదు మనలో నీతి రాదు మనలో పరిశుద్ధత అనేది రాదు అది దేవుడు కోరుకోవడం లేదు కాబట్టి ఈ పౌలు గారి మాటలు అని చెప్తున్నాడు లోకంలో ఎంతో మేధావులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు అసలు దేవుడు ఉన్నాడా లేదని పరిశీలిస్తున్నారు కానీ దేవుడికి మనకి సంబంధం సంబంధం ఏంటనేది ఆలోచించట్లేదు కానీ ఒక హింసకుడు దూషకుడు మనుషుల్ని హింసించే వ్యక్తి మనుషుల్ని చంపాలి చంపడమే ఒక ప్రా ఉండేటువంటి ఒక వ్యక్తి తను దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొని ఎందుకు నీకు శ్రమలు వస్తాయి ఎందుకు నీకు బాధలు వస్తాయి నీకు ఎందుకు శిక్ష కలుగుతుంది అనేది చాలా చక్కగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు నువ్వు ఆయనకు కుమారుడవి ఆయన నీకు సమస్తం మేలు చేయడానికే శిక్షిస్తా ఉన్నాడు నీకు శిక్షాఫలం ఉంది ఈ లోకపు తల్లిదండ్రులైన వాళ్ళ ఇష్టానుసారంగా నువ్వు కొడతారేమో కానీ ఆయన నీకు ప్రతిదీ మేలుకరంగానే చేస్తాడు కాబట్టి నువ్వు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టొద్దు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు విన్న మనం మనం కూడా మనం పరిశీలించుకోవాలి ఈ లోక సంబంధంగా మనం దేవుని దగ్గరికి వస్తా ఉన్నామా లోక సంబంధంగా మనం దెబ్బలు తగిలినప్పుడు దేవుడు నాకు చేశాడని ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడుతున్నామా లేదా మన లోపాలని మనం సరి చేసుకుంటున్నామా సత్యమైతే చాలా స్పష్టంగా చెప్తుంది మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని చెప్పి మనకు సమస్తం మేలేం అంటే మనం పరిశుద్ధం అవ్వాలని చెప్పి ఆయన శిక్షిస్తూ ఆయన కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధతో తప్పిపోతా ఉన్నామా దేవుడు మనను ఎందుకు శిక్షిస్తున్నాడు మనను ఎందుకు హింసిస్తా ఉన్నాడు మనని ఎందుకు ఆయన గద్దిస్తా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఆయనతో ఆయన దగ్గరికి వీళ్ళు కనుక్కొని సరి చేసుకొని ఆయన సంతోషపెట్టే వరంగా ఉన్నామా ఎలా ఉన్నాం శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఎదిరిచి మాట్లాడుతున్నామా లేదా ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించాలని అడుగుతున్నామా ఎటువంటి అనుభవంలో కూడా మనం ముందుకు వెళ్తా ఉన్నాం అనేది మనం పరిశీలించుకోవాలి శ్రమలు రాగానే దేవుడిని విడిచిపెట్టేటువంటి అనుభవ అనుమానాలు అనుభవం శ్రమలు రాగానే దేవుని వదిలిపెట్టి పోవాలనుకుంటే ఆలోచనలు శ్రమలు రాగానే ఆ దేవుని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు ఏం చేశాడు దేవుడు అనేటువంటి ఆలోచనలు నువ్వు ఈ కాలం వరకు దేవుడు కాదాయని ఈ లోకంలో కాలం దేవుడు కాదాయని ఆయన యుగయుగంలో దేవుడు మనం యుగయుగంలోకి ఆయన ప్రజలం ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే దేవునితో సహ ప్రభుతో సహవాసం చేయగలవు ఈ అర్థం చేసుకున్నంత కాలం యేసు ప్రభుకి అప్పటికీ దగ్గరగా రాలేదు కాబట్టి మన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకుందాం ఆయనకు ఇష్టమైన కుమారులంగా ఆయనకు ప్రియ కుమారులంగా మనం ఈ లోకంలో ఉందాం ఆయన రాజ్యంలో ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందుకుందాం కృపని మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ శివము కలిగిన ప్రభావ సర్వశక్తి సర్వాధికారి వికే స్థుతులు స్తోత్రములు ప్రభు ఇదిగో తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నా ప్రభు ముందుకు వంద్రభి మధ్య ఉన్నటువంటి గొప్ప నాయన సంబంధాన్ని వచ్చారు మీరు ప్రభుత్వ తండ్రి మా యొక్క తండ్రి అని మేము మీ కుమారులమని తెలియజేస్తూ వచ్చారు అనుప్రభ మీరు గద్దించినప్పుడు మీరు నాయన శిక్షించినప్పుడు తృణీకరించొద్దు ఆయన ప్రభు ఇసుక్కోవద్దు అని చెప్పారు ఎందుకంటే మీకు శిక్షాఫలం ఉంది మీరు ఒకవేళ లోబడకపోతే మూడు మీరు మీరు జ్ఞానవంతులు కారు మీరు బుద్ధిమంతులు కారు అని చెప్పారు ప్రభు అవున తండ్రి నైనా మేము ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు నేను మీకు తగినట్లుగా మేము ఉండాలి నిన్ను మీరు శిక్షించినప్పుడు మీరు గర్తించినప్పుడు మీకు లోబడాలి మీకు తగినట్లుగా మేము జీవించాలి మీ పరిశుద్ధతలో మేము పాలు పొందాలి మీ రాజ్యంలో ఉండాలి కలుగబో బహుమానం వైపు తండ్రి మా దృష్టి నుంచి నా ప్రభ తండ్రి మీరు సాగులని మీరు కృపచూపించమని తండ్రి నైనా విత్తబడిన ప్రభ మీరే పళ్లించి మీరే పల్లింప చేయమని దృష్టి వృత్తి కలుగుండ మీరు కాపాడండి ఆయన రక్షణ లేని బిడ్డలు ఉన్నారు యొక్క సత్యాలు వాళ్ళు తెలుసుకోవడానికి మీరు సహాయపడమని కనికరించమని కృప చూపించమని తండ్రి దేవ మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడేమి నడిపించింది ఆమెన్